అసలాంకం వరమతుల్లా వరకాతు నహ్మదుహు అనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షికలో ప్రళయ దినాన ఎలాంటి గాంభీర్యం ఉండును ప్రజల పరిస్థితి ఆ రోజు ఎలా ఉండును అనే విషయాలు మనం గత భాగంలో నుండి తెలుసుకుంటూ వస్తున్నాము దాని తరువాయి భాగం महाशारा आ प्रलय दिना अजू इहलोकनी याब संव परमाण याबई वेल संवस इहल लोक गे अोजु गई अंतर्घकाली एपड़ू ఎప్పుడైతే మనం సమాధుల నుండి లేపబడి అల్లాహెదుట సమీకరింపబడతామో ఆ సమయాన అల్లాహుతాల ఆ విషయాన్ని సూరతుల్ లో ఇలా తెలియబరిచాడు తరుజుల్ याब संव पिमाण गल आ रोजुना दैवदूत मरी आत्मा अंटे जिब्री लमी आयन वैपुनक अधिरो अंदके अरुन तरवा अविश्वास पापात्लू इहलोक दिनाचेकू మేము ఒక పొద్దు మాత్రమో లేదా ఒక సాయంకాలం మాత్రమే ఇహలోకంలో ఉన్నాము అని భావిస్తారు ఈరోజుల్లో ముప్పై నలభై యాభై సంవత్సరాలు జీవిస్తున్నాము రాత్రి తర్వాత పగలు తర్వాత రాత్రి వస్తూ పగలు శ్రమిస్తూ రాత్రి పడుకుంటూ ఉన్నాము ఈ విధంగా జీవితం ఇహలోక వ్యామోహంలో గడిసిపోతూ ఉంది పరలోకం గురించి రవ్వంత కూడా మనం ఆలోచించడం లేదు ఆలోచించండి దాని గురించి సిద్ధపడండి లేదా అంటే ఆ రోజు ఎలాంటి పరిస్థితి అవుతుంది ఈ ఆయతలను శ్రద్ధగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సూర్యూనుస్ ఆయత నంబర్ నలభై ఐదులో అల్లాహుతాలా ఇలా తెలిపాడు ఎప్పుడు ఏ రోజునైతే వారిని సమీకరిస్తామో పోగు చేస్తామో ఆ రోజున వారేమంటారు పగలు యొక్క కొంత భాగం మాత్రమే మేము ఈ లోకంలో ఉన్నాము అంటే ఆ పరలోక దినాన్ని ఎప్పుడైతే వారు తమ కళ్ళారా చూస్తారో అప్పుడు ఇహలోకం అలోకం చాలా సంక్షిప్తమైన జీవితం పరలోకానికి ఎదుట దీని యొక్క లెక్క ఏమాత్రం లేకుండా ఉంది అన్నట్లుగా అప్పుడు వారికి అర్థమవుతుంది అందుగురించి క్షణంపాటు ఈ జీవితంలో మన కోరికల్ని తీర్చుకుంటూ పాపంలో జీవితం గడుపుతూ ఆ శాశ్వత జీవితాన్ని ఎప్పుడూ పాడు చేసుకోవద్దు అక్కడ ఆ పరిస్థితిని తట్టుకోలేక ఆ దీర్ఘకాలాన్ని భరించలేక మనిషి స్వయంగా తనకు అతి ప్రియమైన వారిని తన బంధువులో అతి దగ్గరగా ఉన్నవారిని కూడా ఆనాటి శిక్షకు బదులుగా పరిహారంగా చెల్లించి తాను శిక్ష నుండి తప్పించుకోవాలి అని కోరుతాడు సూర్యమహారిజ్ పదకొండు నుండి పద్నాలుగు వరకు ఆయతిలో ఒకసారి మీరు చదవండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అపరాధి ఆ రోజు ఇలా కోరుతాడు ఎవద్దు కోరుతాడు అల్ముజ్రీము అపరాధి లౌయఫ్తీ మిన్ అదాబియౌమిన్ ఆనాటి శిక్షకు బదులుగా పరిహారీగా చెల్లించాలి ఎవరినీ బనీ సంతానాన్ని ఓ సాహిబతిహి తన సహవాసిని వసీల ఏ వంశం ఏ కుటుంబం అతనికి రక్షణ ఇచ్చిందో శరణ ఇచ్చిందో స్వయంగా వారిని కూడా నరకంలో త్రోసేయాలి ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా అతనికి బదులుగా నరకంలో పడవేయాలి సుమ్మయుంజీ ఆ తర్వాత అతన్ని అతనికి మోక్షం కలిగించాలి అతనికి దాని నుండి రక్షణ కలిగించాలి అని అపరాధి ఆ రోజు కోరుతాడు కల్లా సమాధానం ఏమొస్తుంది ఎలా వైపు నుండి ముమ్మాటికి ఎలా జరగదు ముమ్మాటికి ఎలా జరగదు అందుగురించి ఆ రోజు రాకముందే మనం సిద్ధపడాలి దానికి సిద్ధమై ఆ రోజు మనపై అంత కష్టంగా గడవకుండా మనం అతి త్వరగా ఆ సమయం మనకు దాటే విధంగా మనం చూసుకోవాలి इधे सूर्य मारिज अल्लाहत अविश्वास को सत्य तिस्कार अपराधा चार आ रोजुत दीर्घंग एरपड़ी दी। वन राहुरीबा विश्वास अवलंबारी सत्कार वारी की అల్లా ఇష్ట ప్రకారం తమ జీవితం గడుపుతున్న వారికి అది చాలా తక్కువ సమయంగా కొన్ని హదీతుల్లో చెప్పడం జరిగింది ఒక ఫర్జ్ నమాజ్ విధి నమాజ్ చేయడంలో ఎంత సమయం అవుతుందో అంతే వారికి ఏర్పడుతుంది ఈ విధంగా మహాశివులారా ఎన్ని పాపాలు పెరుగుతాయో ఎన్ని కష్టాలు పెరుగుతాయో ఎంత మనం అవిశ్వాసానికి ఒడిగడతామో దైవ ధిక్కారానికి అల్లాహ ఏకత్వ ఆరాధనకు దూరంగా ఉంటామో ఆ రోజు మనకు అంతే దూరంగా దీర్ఘంగా పొడుగ్గా ఏర్పడుతుంది ఎంత మనం అల్లాహకు చేరువుగా ఉంటామో ఆయనకు విధేయత పాటిస్తూ ఉంటామో ఆయన కేవలం ఆయన ఆరాధనలోనే మన జీవితం గడుపుతామో అది మనకు చాలా తక్కువ సమయంగా ఏర్పడుతూ ఉంటుంది ఆరోజు ప్రజలు మూడు స్థితులుగా ముందుకు వస్తారు ఒకరు అవిశ్వాసానికి ఒడిగట్టినవారు మరొకరు విశ్వాస మార్గాన్ని అవలంబించారు కానీ దానిపై స్థిరంగా నడవలేదు పాపాలలో కూరుకుపోయి పేరుకు మాత్రమే ఇస్లాంను అవలంబించినట్లుగా జీవితం గడిపేవారు మూడోవారు పుణ్యాత్ములు సదాచరణ చేసేవారు విశ్వాసులు అల్లాహ భక్తులు ఈ ముగ్గురి స్థితులు ఎలా ఉంటాయో వాటి గురించి కురాన్లో ఏ ప్రస్తావన తెలపడం జరిగిందో ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్ల అలైస్లం వారి గురించి ఏ విషయాలు తెలిపారో అది ఇన్షాల్లా మనం తెలుసుకోబోతున్నాము ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగడతారో సత్య తిరస్కారానికి పాల్పడతారో వారి యొక్క పరిస్థితి ఏముంటుంది ఎవరు ఏ స్థితిలో చనిపోయినా ఎవరు ఎక్కడా దేనికి గురి అయినా క్రూర జంతువులకు ఆహారంగా అయిపోయినా నీళ్ళల్లో కొట్టుకపోయినా కాల్చబడి బూడిద అయిపోయినా ఏ స్థితిలో ఎవరు ఉన్నా కానీ అల్లా వారందరినీ వెలికి తీస్తాడు ఎప్పుడైతే వారు బయటికి వస్తారో ఆ మహామైదానంలో సమీకరింపబడతారు అప్పుడు ఆ సందర్భంలో అవిశ్వాసులు సూర్యఖమర్ ఆయత్నం మరి ఎనిమిది అవిశ్వాసులు సత్యతిరస్కారులు అంటారు ఈరోజు చాలా కఠినమైన రోజు చాలా కష్టతరమైన రోజు అంతే అంతేకాదు ఆనాటి గాంభీర్యాన్ని చూసి తమకు తాము శాపం కురిపించుకుంటూ అయ్యో నా పాడుగాను అనుకుంటూ అరుస్తారు సూర్యాసీన్ ఏ సూరాలోనైతే ప్రళయ దినానికి సంబంధించిన ఎన్నో సత్య విషయాల్ని ఎన్నో వివరాలను అల్లా తాల స్పష్టపరిచాడో ఆ సూర్యాసీన్ ను ఈ రోజుల్లో బ్రతికి ఉన్నవారు చదివి గుణపాఠం నేర్చుకునేకి బదులుగా దానిని మృతులపై చదువుతూ ఉంటారు లియుందిర మన్కాన్ హయ్యన్ అని కురాన్లో అల్లా అంటున్నాడు అదే సూర్యసీన్లో ఈ సూర్యాసీన్ ఈ కురాన్ అవతరింపచేయడానికి ముఖ్య కారణం బ్రతికి ఉన్నవారికి ఇది ఒక హెచ్చరిక వారు దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలి అయితే అదే సూరలో శంఖం ఊదబడినప్పుడు వారు తమ సమాధుల నుండి లేచి పరుగిడుతూ వస్తారు అయ్యో మా పాడుగాను అని తమకు తాము శపించుకుంటారు మాయ పడక గదుల నుండి మమ్మల్ని ఎవరు లేపారు అని అంటారు హాగా మావాదర్ రహమాన్ అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది రహ్మాన్ కరుణామయుడైన అల్లా చేసిన వాగ్దానం ఇది ఈరోజు తప్పకుండా మీరు ఆయన ఎదుడ సమీకరింపబడతారు ప్రవక్తలు కూడా ఈనాటి దినం గురించి మీకు ఏదైతే చెప్పారో అది సత్యం జరిగి తీరింది ఇప్పుడు మీరు మీరు శపించుకున్నా మీకు మీరు బాధపడ్డా అయ్యో మమ్మల్ని ఎవరు లేపారు ఎందుకు లేపారు అని ఎంత మీరు కేకలు పెట్టినా ఏమీ లాభం లేదు ఎవరైతే ఈ లోకంలో అల్లా ఆరాధనను ధిక్కరించారో పుణ్య మార్గంలో నడవడానికి ఇది మా పని కాదు అంటూ పుణ్యాన్ని గురించి సత్కార్యాలని గురించి మంచిని గురించి బోధించే వారిని అడ్డుకునేవారో అలాంటి వారి పరిస్థితి జరుగుద్ది సోరీ ఇబ్రాహీం నలభై నుండి యాభై వరకు చదివి చూడండి ఏ రోజైతేయడం జరుగుతుంది ఈ భూమి ఉండదు మరియు ఆకాశాలు కూడా అవన్నీ మార్చివేయడం జరుగుతుంది అందరూ ఆ ఏకైక మరియు ఎంతో శక్తిశాలి అయిన అందరిపై గెలుపొందినటువంటి ఆ సృష్టికర్త ఎదుటకు హాజరవుతారు వెలికి వస్తారు అపరాధులను అల్లా ఆరాధనను ధిక్కరించిన వారిని ఒక చూస్తావు వారిని సంఖ్యలలో బంధించబడి తీసుకురావడం జరుగుతుంది వారి యొక్క దుస్తులు గంధకముతో చేయబడిన దుస్తులుగా ఉంటాయి మరియు వారిని అగ్ని కమ్ముకుని ఉంటుంది అల్లాహ్ ఇలాంటి అన్ని శిక్షల నుండి ఇలాంటి భయంకరమైన आ सिचुशनि मन अर का, का। मरक बाधाकरम मरी आश्चर्य गांधी विषय मरुके आ रोजु सूर्य केवल मील अंतर में उल्लाहो अकबर गमने सूर्य मन ना दूर में उड़ड़ो దాని దానికంటే కొంచెం దగ్గరయ్యాడంటే మనం కాలి మసిబొగ్గుల్లా మారుతాము కానీ ఆ రోజు వేడి యొక్క ఆనాటి శిక్ష యొక్క రుచి చూపించడానికి ఈ శరీరాలు భరించేటువంటి అల్లాహుతాల అటువంటి శరీరాలను పొట్టిస్తాడు మరియు సురుడు ఇంత దగ్గరగా ఉండి దాని యొక్క తాపం దాని యొక్క వేడి వల్ల మనిషి పరిస్థితి ఏమవుతుంది ఆ వేడి వల్ల మరియు ఇహలోకంలో వారి యొక్క కర్మలు ఎలా ఉండేనో దాని ప్రకారంగా వారి నుండి చెమట వెళుతూ ఉంటుంది వెళుతూ ఉంటుంది చివరికి కొందరి పరిస్థితి ఏముంటుంది సహీ ముస్లింలో హీఫ్ ఉంది ప్రవక్త సల్లాహేసం వారు చెప్పారు సూర్యుడు ఒక మీల్ దూరంలో ఉంటాడు తదును షంసు యోమల్ కెయామతి మినల్ ఖలాయిక్ حتى تكونا منهم كمقدار ميل آروج سوریلو سمیب استادو هذا كيولم پرنمانم انه دي وقا ميل انت دورم لو انتوانم وقا الليگنم لو اندي فا يكونوا الناس ولا قدري اعمالهم آروجو پرجلو واري کرملا پرکارنگا چمتلو منگی انتارو کندرو تم چمتلو چیلم اندلالا ورکو منگی انتارو మరికొందరు తమ చెమటలో ముఖాల వరకు మునిగి ఉంటారు మరికొందరు తమ చెమటలో నడుము వరకు మునిగి ఉంటారు మరికొందరు తమ చెమటలో పూర్తిగా మునిగి ఉంటారు యోమ ఎక్కువ మున్నా సులిరబ్బిల్ ఆలమీన్ సూరె ముతీన్లోని ఆయతి యొక్క వ్యాఖ్యానంలో ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహాహు సిలి వారు చెప్పారు ప్రజలు ఆ రోజు తమ కర్మల ప్రకారంగా తమ చెమటలో మునిగి ఉంటారు కొందరైతే ఈ చెవుల మధ్యలో వరకు మునిగి ఉంటారు సహీ బుఖారి మరియు సాహే ముస్లింలోని హదీతిలో ఉంది ప్రళయ దినాన ప్రజలకు చెమటలు కారుతూ ఉంటాయి కారుతూ ఉంటాయి చివరికి వారి చెమట వారి వెనక డెబ్బై గజాల దూరం వరకు కూడా పారుతూ ఉంటుంది అల్లాహోద్వారు గమనించండి ఇది స్వయంక మన చెమట ఆ రోజు ఆ పరిస్థితి ఉంటుంది ప్రళయ దినాన ప్రజలందరూ కూడా లేచి వచ్చినప్పుడు అల్లా యొక్క మాటను ధిక్కరించి ప్రవక్త అసల అల్లావరి అసలు యొక్క బాటను అవలంబించని వారు ప్రవక్త బాటకు ఎదుట వారి యొక్క మిత్రులు వారి యొక్క స్నేహితులు వారి యొక్క ఫ్రెండ్ వారి మాటలకు ప్రాధాన్యతనిచ్చేవారు ఎలా వాపోతారో బాధపడతారో ఈ ఆయనను విని గమనించండి ఆరోజు అపరాధి దౌర్జన్య పరుడు స్వయంగా తన చేతులను కొరుకుతాడు యకూల్ మరి అంటాడు యాలైతని అయ్యో నా పాడుగాను ఇహద్ సబీలా నేను ప్రవక్త బాటను అనుసరించి ఉంటే ఎంత బాగుండిపోను ఫలానా వ్యక్తిని నేను స్నేహితుడిగా చేసుకోకుంటే బాగుండిపోను నా ఆ దోస్త్ నా ఆ ఫ్రెండ్ నా యొక్క మిత్రుడు బోధ నా వద్దకు వచ్చిన తర్వాత నన్ను మార్గభ్రష్టత్వంలోకి పడవేశాడు ఈ విధంగా తీర సమయం వచ్చినప్పుడు శైతాన్ మానవుణ్ణి అవమానం పాలు చేస్తాడు తాలా మనందరి సృష్టికర్త ఆరోజు సంభవించే విషయాల్ని విశదీకరిస్తూ మన గురించి ఇంత గొప్ప మేలు చేశాడో గమనించండి ఇక నే నా సత్యాన్ని ధర్మాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవితం గడిపే ప్రయత్నం మనం చేద్దాము ఈ పరిస్థితి చూసి అప్పుడు వారికి అర్థమవుతుంది ఈరోజు మనకు ఎవరు సిఫారిసు చేసేవాడు లేడు ఎవరి సహాయము మనకు అందదు ఈరోజు మనం అల్లా యొక్క మన్నింపును అల్లా యొక్క క్షమాపాణను నోచుకోలేము అన్నటువంటి నిరాశ వారికి అప్పుడు కలుగుతుంది సూర్య రూమ్ ఆహ్ నంబర్ పన్నెండులో అల్లా చెప్పాడు వయోమతకు సాతు ప్రళయం సంభవించిన రోజున అపరాధులు పూర్తిగా నిరాశ చెందిపోతారు ఇక వారి యొక్క మన్నింపు జరగదు అని వారు యులోకంలో చేసుకున్న పుణ్యాలు ఏమాత్రం పనికిరావు అని విశ్వాసం లేనిది ఏ పుణ్యము అంగీకరించబడదు అందుకే ఆరోజు అవిశ్వాసులు ఇదే కోరుతారు నా వద్దనైతే విశ్వాసం లేదు నా వద్దనైతే సత్కార్యాలు లేవు నేను అల్లాకు ఏమని సమాధానం పలకాలి అయ్యో ఈరోజు నేను మట్టినైపోయి ఎలాంటి లెక్క ఇవ్వకుండా ఎలాంటి అల్లాహ వద్ద నిలబడేటువంటి పరిస్థితి రాకుండా ఉంటే బాగుండును అని కానీ అలాంటి కోరికలు పూర్తి కావు అల్లా సూర్య నబాలో ఇలా తెలియవర్చాడు ఆరోజు అవిశ్వాసుడు అంటాడు అయ్యో నేను మట్టిగా మారిపోతే ఎంత బాగుండేది అని వాపోతాడు కానీ అతనికి ఏ ప్రయోజనం చేకూర్చదు దానివల్ల అందుగురించి మహాశివులారా ఇలాంటి పరిస్థితులు మనకు జరగకూడదు ఇలాంటి పరిస్థితి మనది కాకూడదు అంటే విశ్వాస మార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ ఉండాలి అల్లా తల మనందరికీ అలాంటి సద్భాగ్యం ప్రసాదించుగాక జుజాకుల్లాహ్ ఖైరా వలంకం వరహ్మతుల్లాహి వూ